పాము చె వారికి కౌరవులకు అట్టి సమయమునందు దుశ్శాసనుడు తలపడ్డాడు సమాభీముల మీద చిత్తులతో పరగించుతూ వచ్చి కవిసినారట దుశాసనుడు పా భీముడు అట్ట సమయమునందు మహానందముడు అనేక మాటలు మాట్లాడినా సుమా నీవు వాటికన్నిటి కూడా వడ్డీతో కూడా చెల్లించి వేస్తాను సుమా ఆ కంచసేపు నా మునుమునబడి పారిపోకుండా నిలబడదాంగా నా చేసిన పుణ్యమెయరు విందుటి సేర దేసి విధాత నాకు కృపశేయుడుగా నగవచ్చిన పుణ్యమే వరును చేయరు ఎందువల్ల అంటే ఆ అదైవము నిన్ను నా దగ్గరకు తీసుకొని వచ్చినాది ఇప్పుడు అనగా దుశ్శాసం లేమంటాడుగుమరే లక్క ఎంతములాంగా నాకు సమీపించావో సుమా తమ్ముడా రే తమ్ముడా తమ్ముడా అంటే ప్రేమపూకమైన తమ్ముడా మంట మండినటువంటి తమ్ముడు రే తమ్ముడా వచ్చావు అన్నే వాడు అంటాయట మర్చిపోయావట లంక లక్క ఇంట్లో మేము కల్పించిన అశమాభి ఉన్నది మరిచిపోయావా వీడియో జ్ఞాపం చేస్తున్నాయట మీ తరువాత గంధారరాజు ఉన్నాడే చెబుని దోదమాడగా మీ అన్నతో గోము రాజ్యమంతా పోగా అరణ్యములగోయి నానా బాధలు పడ్డారు సుమా మా వలనెత్త మాట లేటు తలగు వచ్చి అనుడు ధర హాసెంపు గదుల పవన సుధుడు కడకి దాసియే కనుక ఆ ప్రకారంగా మేము చేసినటువంటి కబనులన్నీ మరిచిపోయావటన్నాడట అదే వరకు మాత్రమే కోపం వచ్చేసింది ఆ భీమునకు ఎర్రగా అయినవి కన్నులు నరికి మూడు బాణముల చేతము నరికి పడవైతున్నా సారిన పారవయి లలాటముందొక్క ఆ నిశితమైన బాణములు వచ్చినాడు దుశ్శాసల దాని నడుపుతూ వెర ఉరయు మెరయ నుండి విలుగొని గాఢమున ఫీ ముతను బరగించను కూడా దానే నడుపుకుంటూ ఆ భీముని యొక్క శరీరమునందు పన్నెండు బాణములు తిమ్మినాడు దుశాసనుడు వెంటనే ఆరు బాణములు శతాముడాతనిగాచ్చిన ఆ భీముని చేతిలో ధనుసు అందరికి వేయగా మరి ఒక ధనుసు తీసుకొని మహత్తరమైన కోపం అంగీకరించినటువంటి వాడయ్యే గుర్రములను నరికి పడవయించినాడు పెంచి కోటం ఆ భూమి మీద గిరిగి గదావి తీసుకున్నటువంటి వాడు మహత్తరమైనటువంటి గమనముతో పోయి ఆ దుశ్శాసన్ యొక్క చదిపిబలెప్పన్ ఘించిం కూర్చున్ను మెడబట్టి తోమరాయుధాన్ని తీసుకొని భూమి మీద గిరిగినాడు ఆ దుశ్శాసనుడు దాటి పెట్టు వైచిన ఎక్కువేసి ఎక్కి పద మూడు వత్స రంగులు తమ ందు పన్నెండు సంవత్సరములు వరణ్యవాసన చేసినప్పుడు సంవత్సరము అజ్ఞాత వాసనం చేసినప్పుడు తాము పడినటువంటి బాధలన్నీ డు అనుశ్వాసేత శరీరం అంతా మొద్ద మొద్దయిపోయింది రక్తము రక్కుతూ భూమి మీద పడ్డాడు శ్వాసనుడు బెబ్బులు లేని కొమ్మ వధువు కోలికపోనివి మెడ ద్రొక్కి ఎప్పుడు మతం కుమారులతో నెత్త ఆ బెబ్బులు ఉన్నదే పెద్ద పులిగద లేది కొత్తగా అతని మెడ మీద కాలు పెట్టిన వినకు నా కినుక చాలే దుశాసం దా సభలు అనేక మాటలు మాట్లాడినావు మమ్మూ అది కాలదు అని చెప్పి వెదుకుంటూ ఇలా వచ్చినావు యుద్ధంలో కనుక నీ మాటలున్నవే అవి వినవలేను అని కుతూహలం కలుగుతూ ఉన్నది కనుక ఇక ఏమంటావో అనరా నీ మాటలు వింటా నేను ప్రభలని కూడా మన బలం బలం దూచినా మహాలద్ధాకారు వహించినటువంటి వాడై నిప్పులు చె దృష్టితో మన సైన్యము నాలుగు వంకెలా చూచినాడు చూపు చేత మహాభయంతమై సైన్యములన్నీ కూడా నాలుగు వైపులకు పారిపోయిన విషమా ఎవ్వరూ లేదు ఆ భీముడు దృశ్యాసనుడు ఇద్దరే ఉన్నారు చక్కని బయల ద్వజ అందరికీ చక్కగా కనిపిస్తూ ఉన్నది భీముడు ఏమి చేస్తూ ఉన్నది సుందరోపర్పు సభలం బోసుమగం ఆ దుసాధుని కాళ్ళు పట్టుకున్నటువంటి వాడ ఈ పైకి ఎత్తి గిరగడ గిరగెడ తిప్పేది దానిమేది కేసి కొట్టేది కొంతసేపు మోకాదితో తొక్కి పెట్టేది వాడి యొక్క వదనము కచ్చి ధనిపించేది సమస్తేది పెద్దడు ఆ యువరాజున్నాడే దుష్ యొక్క ముఖముల పగలు చేసి లగ్నం తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాను సుమా అది ఇప్పుడు చేయబోతున్నాను నీ పక్షము వారెవరైనా అసలే వచ్చి అడ్డుకునేవాడు పిలవరాడు కావు ఆ నరసింహుడు నాడే నరసింహస్వామి కదా ఆ హిరణ్యకస్మిని యొక్క వక్షస్థలను చీల్చి ఆ రక్తాన్ని చిమ్మినట్టుగా ఆ చీచాయిత ఆ దు శ్వాసం యొక్క రొంగునది కత్తి పెట్టి చీల్చి పగలబట్టి ఆ రక్తం ఉన్నది ఎత్తుతూనాయట దోషలతో గుతూ నాడు సుమా భీముడు చవికి ముంభంగా ఉదయంగా తల్లికొని కౌరవి చవికి ఆహాహా ఏమి ఏమి చీపీ ఏమి చీపీ రగ్నము అని చవికి మెచ్చుకుంటూ పో కొంత భక్త అన్ని పైన చల్లుకుంటూ కొంత భక్త సైన్యం మీద విసురుతూ ఆతన్ని ముఖం వంక చూచు అభిముడు అవి ఇంత ఇంపుగా అవి తాగినాను అవి ఇంత తీయగా లేసుమా అనేక విధములైన చేను కండ చక్కెరలున్నాయే పంతదారా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 ఆ వారి సైన్యములు కూడా భయం ప్రాంతములైపోయి భీములు జీవే రాక్షసుడు రా అని భయం భయపడి పారిపోయారు దళితాయుడు వారు రైతుల్లో ఉన్న ఆయుధములు గంతటిపోతూ ఉన్నవి కొందరికి భయం వల్ల వారు కొంతమంది భయోత్పాదం చేత కాడబడిపోగా ఎక్కడ వాళ్ళక్కడ పడిపోతూ ఉన్నారు అలా అయిపోయింది అప్రమహాభయంకరమైనటువంటి రక్తము చేత తడిసినటువంటి వాడై వచ్చి మన సైన్యములంతా కొంత తరివి పండితునికి దుశాసన దగ్గరకు పోయిలది మాటలు మాదు ఆ దుశాసనా పశువులు అని అన్నావు మమ్మల్ని సఫలో నిన్న ఇప్పుడు అంటూ ఉన్నాను పశువులు మీరు పశువులు పశువులు పశువులు అని దానికి ఎదురు పలకరేమి రాయబుయా నేను చేయినటువంటి పనుల్లో ఒకటి కడ చేరిపోయింది సుమా నీ రొమ్ము పగలగొట్టి రక్తాన్ని చావుతాను అని ప్రతిజ్ఞ చేసినాను అది తీర్చినాను సుమా ఇప్పుడు ఇక రెండవ పని ఉన్నది నీ అన్నయ్య దుర్యోధన్ పడగొచ్చి శరస్సు తలుతాను అని ప్రతి కొరకు అయిపోతూ ఉన్నాను కలిగినటువంటి వారై నీ కొడుకులు కవచీ నితని పొది పొదివినారు భీముని కుమార దశకమ్ముల శు దున్వాడే యుద్ధం చేస్తూ చూస్తూ ఉన్నాడు అర్జునుడుచే సమయంలో ఎవరైనా బట్టి పైన పొడుతురేమో భీములు మీద అని ఆ ఒక కన్ను వేసి చూస్తూ ఉన్నాయట అట్టి సమయంలో ఇప్పుడు పది మంది వచ్చాడట వచ్చి ఆ భీవుని మీద తలబడుతూ ఉండగా పది బాణువులు ప్రయోగించి పది తరలు లెక్కట అర్జునుడు కన్నులో ఆ అనేక విధములైనటువంటి దుర్యత్నులన్నీ కూడా మరైన సమయంలో అర్జునుడు కది ఇద్దరు తాకిదారు సుమ అర్జునుడు కర్ణుడు వీరోత్తముల భంగి తల పడి పెనుల వార్లు ఆర్పుల నింగిమట్ట ట పాండవ సైనికులంతా ఓ అర్జునా దివ్య బాణములు ప్రయోగించి ఆ కని శరీరం అంతా చర్చం చేయవయ్యా కన్ను కౌరవులు కన్ను దగ్గరే ఆ కౌరవులంతా కదుని సమీపించి నీ యొక్క బాహుబలం చేత అర్జున్ ని గెలవయ్యా ఉన్నారు ందు బిపోయింది పార్థ కన్నులై పనంగునప్పుడు అన్యోన్యులయ్యే ఒకరిని ఒకరు జయించవల్ అనేటటువంటి ఉద్దేశం చేత పోరాడుతున్నారు ఇద్దరు పటి చెందం తను తను ఆ కన్నుడు పది బాణములు అర్జున్ యొక్క శరీరములో నిందించినాడు అర్జునుడుని పొదునెనిమిది కన్నుమై పరకింపా అర్జునుడు కూడా పొదునెనిమిది బాణములు విచ్చినాడు కన్నుడి యొక్క శరీరము పది దశోత్తల చేత అర్జున్ నించినాడు ఆ సోత పుత్ర నెత్తడమున అర్జునుడు కూడాీకరించినటువంటి వాడై తన బాణ పరంపరల చేతి ముంచినాడు తనుల బుధు పదాంబునకు నప్పగంగం చేసే సమయమునో మతహాసం చేసినటువంటి వాడై అర్జునుడు కేతు సోతలను సభీగా తోపుల వెళ్లి కరులు య గురములు సూతుడు ఆ శల్య కనులు మునిగిపోయేటట్టు కొట్టినాడు బాణములు అతడును తరంగసారచికేతము కాకు ముంచే వాడు కూడా అలాగే కొట్టినాడు శాస్త్రు ఎత్తి నన్ను నీతూ గటమానంగా పోరాడినారు సుమా కర్ణును ఆ యొగే అర్థం వదివోసి చాలా యుద్ధం చేస్తూ ఉన్నటువంటి యొక్క అర్జున్ ఆజ్ఞే అస్తాన్ని అది పోసినటువంటి వాడై కర్ణుడు దారుణ మహాకల్ భీషణ భక్తలి కూడా స్థూర్తి భల్లరాఫీ అంగోద్దహనాభిలాష మెరదండి తాను కూడా ఆగ్నేయా దర్పమంతా అడింగిపోయేటట్టుగా తలంచినటువంటి వాడ ప్రయోగించినాడు అర్జునుడు కొన్ని వచ్చి గగనమంతా క్రమ్యు వస్తున్నూచి मनमी अच्छुत्मी मेघ बान संभुत अच्छु मेघबाणा प्रयोगंत अंधकार बंधु ఆచరుడైంద్రపాదము సమంజత భక్తి ధరించి మంత్ర వివచ్చత కానీ ఉండ ఇది సంచలింప నద్యుచ్చత శక్తి మేయుడు ఆ ఇంద్రాన్ని సంధించినాడు అదే బాణములు ప్రయోగించి దాని ఉద్రేకమునంతా అడించినటువంటి వాటుడు శతశ్ని కనలి అర్జును ఎల్ల ఆ కొన్ని బాణములు అర్జును శరీరముందుగా ప్రయోగించినట అది చూచి ఆ భీముడు మహాకోపంతో అర్థుడితో ఉంటాడు కాక నీరాత అని వారణ నంపదొడంగే ఆ అని ఎదుట నిలబడి యుద్ధం చేయుటే కాక నీ అత్తములన్నిటినీ మరల్చి కాండవం వండి ఉన్నదే ముప్పై కోట్ల దేవతలతో కలిసి దేవేంద్రుడు దాగా అతడి నిశ్చించేలా దహించావయ ఇప్పుడు మనకు చేయించి వచ్చాడు సుమా యొక్క పోడు వీడు చావో బ్రతుకో రెండుల్లో ఏదో ఒకటి కనుక అటువంటి ఎందుకు పట్టిపాలారుస్తూ ఉన్నావు నీ చేత కాకపోతే కదా తల పగల కొడతాను సుమా తగదని పోవటూపులు నా తండీపెచ్చిన విధంబు ఆ కొండ శ్రీకృష్ణ స్వామి వారు అర్జునవి ఆ పేర్చి ఉన్నదే నీ యొక్క నిరుత్సాహత నీ యొక్క ఆ బలం ఉడిగిపోతూ జారుస్తూ నృశం చేస్తూ ఉన్నది సైన్యము మొదలైనటువంటి మన సైన్యములన్నీ నిరుత్సాహపడుతూ ఉన్నవి కనుక వాటి వంటి నా చూసు లేక నీకే నీ చేతగా ఉన్నావాతకాయు ప్రయోగించు నదికి అవతల బాధ వస్తున్నది కమ్ముని దశకు నలు అంటే నవీ నియమ నియమము కలిగినటువంటి ఆ నియమవంతుడయ్యి బ్రహ్మాత్వాన్ని ఎక్కించి ప్రయోగించినాడు అర్జునుడు బ్రహ్మాత్వాన్ని ప్రయోగించి తాను కూడా దాని చేత దాన్ని సంపరింపజేసినాడు ఉడిపి తోడన కవ్వడి అడలు క్రిష్ మూడు మూడటించి మెరుగుతూపులు ఆ దాన్ని ఉడిపి వెంటనే మూడు మూడు బాణములు శ్రీకృష్ణ స్వామిని అర్జునుడు మూడే బాణముల చేతరుడు కన్నుతను సేయాంగ కములు చదిశ అర్జునుడు కూడా తొమ్మిది తొమ్మిది బాణములు ప్రయోగించిని ఆ కథను కూడా కొట్టినాడు అతని మోపి ఆడ యోడనే సే ఆ కను అర్జునుని యొక్క గాంధీవా నికొన్న నా గుణం సమాహితం చేసి పెళ్ళేశకయని తలంచే వెంటనే దాన్ని బిగించి మరలా ప్రయోగించినాదిటా కాని ఆ వేగించేట తాను తగ్గొట్టినటువంటి సంగతి తెలియనే లేదు చెగలేదు అనుకున్నాడు కర్ణుడు వింతినది వికలంబుగా చేసి ఆ అర్చనుడు కూడా కనుని యరస్సున్నదే దాన్ని నరికినాడు చిరునగవుతో అతనితో గంబరంబరె పెడితపు మెరుగు వెడత అమిత్రులు తలకంగా అనేక విత్తుములయినటి ఎకవేలంద వాద్యములు ప్రయాగించి శరీరం అంత రక్తసిక్తమయేటట్టువంటినాడు కన్నమేయ లాలన కన్నంట కృష్ణ జన కన్నము లక్షకో దీన క్రోధం వన నత్యన్న గతుండ కుతుృచ్చనత వేపలదన్న ఆ అనేక బాణములwidetildeడు కూడా ప్రయోగించినాడు కన్నని వీదంగ మరినందు సోత సుత్మర్న వివేదన మాచదించి నమరుగులు బ్రహ్మమునముల నిశ్చల ధయ్యము పేరు వినాత దొక్కద పదంగిల్ల దాన బాణములు ప్రయోగిస్తూ ఉంటే విజృంభించినటువంటి వాడై వెనుక దిక్కుగా పరస సంగతులు తమ్ము విడువ దాలక లూ విడిచిరపుడు కర్ణు వారలు వాడు ఆ సమస్తమైనటువంటి యొక్క సైన్యములంతా భీతి నుండి అదార్జును యొక్క పరాక్రమములకు పారిపోయినవి ంతా యుద్ధము చేయటం మాది కూర్చున్నారట చూస్తూ ఆ కారణించేత వారు కూడా ఆపినారువడించిన తోలుతుంండి పదాము సంపద సొంపు మీద దృద్ధమీ రాత్రజాలమ్ముల నుండి గప్పి గప్పి శవి అమ్ములు ూరుడు బాణములు చేత ఒకరి బాణముల చేత ఒకరు సోలిపోతూ కూడా అనేక బాణ పరంపరలు ఉపయోగించే తను చేస్తూ ఉన్నారు ఆ రాజేయుడు అర్జునుడు పట్టయేద తత్గుణ పట్టమ్మునో తత్సోదరుండు గునైదావతుమ్మెనిచి ఉపలాలెంపనలసిల్లిన యస్సేనా బిదాండుల గునాక కుమాదుండు సత్వముఖ శరాకారమ్ మైగై గునితనేయద్దనండా తాత్పసిండి యవెం బెట్టిను దినం గంధపుష్పముల నచత తమ్ముల నచిందో అజ్ఞనేదమ్ రేయోగింతువాడయ్యే ఆ ఖన్నువాని దగించే సమయములో తల్లిని తాక గర్వించు పోతూ నాటవేడు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 ఆ అష్టశేనుడు దాన్ని తీసినాడు బయటికు తీసి అర్జునుని తలా నడకవలన్నే ఉద్దేశం గలవాడయి ఆ జ్యాలలు నిగుడుతుండగా బయటకు తీసి ఆహాకారములు సేవ కార్మిక గుణముల సంఘించియే వచ్చే వారంతా అష్టములు చూడగానే ఆహాకారములు చేసేటట్టుగా పెట్టిన సమయంలో కంఠాది ఆ సరిగా పెట్టవలసి ఉంటే అది తప్పి ఆ బాంగ ప్రదేశం ఉన్నది వచ్చిందట ఆ యొక్క గురి అది నెపంగా చల్లుడు ఈ సంధానం మెడద్దుటకను రాదయ్యా లక్ష్యం లబ్బిపోయింది కనుక సరిగా చూచి అయ్యన్నాడు మహాకోపం కలిగినటువంటి వాడైలుగా కన్నుడి నుడుగునే పొరులన కన్నా కయ్యుగా నాకు చెప్పేటంత సామర్థ్యం ఉన్నదయాకు అదిగాక ఈ కర్ణుడు నాడే రెండు సార్లు తొడ తొడగడు సుమా బాళము అని పలికి కలుషమ్మకునాలు కలుషితమైనడు ప్రపక నలమున జలజాడు గాని పంచాంగుల మాత్రము రథము సరణి నదు భూమిలోకి అది చూచి గగనమున్నటువంటి దేవతలంతా కూడా ఈ పని చేయటానికి గాని జగత్తు ఎవరు చేయలేరయ్య ప్రభో గాని అనేక విధములైనటువంటి మహత్తరమైన కాంతితో పోయినటువంటిదై వజము కదా ఆ కొండ మీద పోయి అత్యంత సరస్సు మీద ఉన్నటువంటి దేవదత్వం ఉన్నదే దాని కొట్టివేసింది జను ఎక్కువ కన్ను భేదించి దిగ్పతుల చేస్తూ ఉండగా దిగ్పతులు చేత కూడా సాధ్యపడినటువంటి అక్క ఆ కిరీటమును భేదించున్నాడు తిరుపతి పరమేశ్వరి బహుమానయ్యము అరి భీషణ ఆ దేవెంగుడు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి యొక్క కిరీటి కుది కుమార్తె ప్రేమాతిదయంతో ఇచ్చినాడు అర్జును అక్తి కిరీటం పగిలిపోయింది కవచులను తను గజయులైను పర్జునుడు వచ్చిన మెచ్చితమి వాత కవచులను సంహరించిన సమయంలో మెచ్చి దేవేంద్రుడి ఇచ్చిన అడుసుమ ఆ కిరీటర్జును కిరం లేదు పర్వతం మాదిరిగా కిరీటం పోయి కళ విహీనమైంది అర్జును యొక్క ముఖము ఆ పగలగొట్టి కొంత దూరం పోయి ఎత్తుపోయిందిటా ఏదే కిరీటాన్ని ఎత్తు పోయి చూసింది చూసే తల లేదు కొద్ది కిరీటం మరల వస్తూ ఉన్నది ఏమిటి అన్నాడు అర్జునుడు అతన్నిటి పామిస్తూ వచ్చునకు గతం వేమి అడిగినా దీని నెరుంగే ఖాండవం వెచ్చినప్పుడు తన తల్లి రక్షించుకుని ఎనలమ్మునకు తప్పిపోవబోవ నీకు నీ సమయములో ఇది పాక నరకగా తల్లి పడిపోయింది ఇదేమో దీన్ని దేవేంద్రుడు రక్షించుకుని పోయినాడు ఆ కక్ష లోపల పెట్టుకుని కన్నుని దగ్గర ఉన్న రుసుమ అది ఇప్పుడు నీ శిరస్సు లేదు అని వస్తూ ఉన్నది నరికి పడగొట్టున కోపం గడిగి నిన్ను పరమబ్బ గడన్నది ఆరు పొడు ఫలముల మాట నటడు నరకవలసింది అంటే ఆరు బాణములు ప్రయోగించి దాన్ని నరికి కింద పడవ ఇచ్చినాడు నా కాస్తాన్ని పోతు మీద పది పండ్రెండును పొట్టుంచి రిచి పది పన్నెండు బాడములు వరుసగా ఉపయోగించినాడు కన్నుడి మీద